తగతి విజ్ఞానం తా నృతం గాహ్యగ్రాహకాం శైనిర్ముక్తం శూన్యమే ఘటాది బాహ్య వస్తువతూ ఇపరే మాధ్యమి మళ్ళీ బౌద్ధుల్లోనే ఇంకో తెగ వాడు వెయిటింగ్ లో ఉన్నారు వాడు ఈ క్షణిక విజ్ఞానం అదే మాట్లాడించారు ఈ క్షణిక విజ్ఞానవాడు అన్నాడు ఘటపటాది జగత్తు మిథ్య విజ్ఞానమే సత్యము అన్నాడు అప్పుడు ఆ పక్కనే వెయిటింగ్ లో ఉన్నవాడు అన్నాడు ఏ విధంగా ఘటపటాది ప్రపంచము మిథ్యయ విజ్ఞానము మాత్రమే సత్యమని చెప్తున్నావో ఆ విజ్ఞానము కూడా క్షణికమని నీవు అంగీకరిస్తున్న కారణంగా ఆ క్షణికమైన విజ్ఞానం కూడా విచ్చే శూన్యమే సత్యము అని వాళ్ళు తెలియజేస్తున్నారు ఇంత జడబడ వ్యవహారం నడుస్తుంది ఈ బోబుద్ధుల యొక్క కేకరాల్లో తెలుగులో ఏముందో చూడండి ఈ విధముగా క్షణికముతో ఆ విజ్ఞానమే తెలియబడేది రూపంలో మరియు తెలుసుకునేది రూపంలో ఆ విధంగా అది మలినమైనదని కల్పించి ఆ విజ్ఞానం ఉంటే మరొక విశుద్ధిని కల్పిస్తారు ద్రాహ్య గ్రాహకముల నుండి నిర్ముక్తమైన ఆ మాత్రం సంస్కృతం ఉంటుందండో ఇంకా దాన్ని కూడా తెలుగులో లేడం ప్రారంభిస్తే అది క్షమ్య నుండి నిర్ముక్తమైన ఆ విజ్ఞానమే స్వచ్ఛమై క్షణికమై అని కొందరి వాదన ఆ కొందరు విజ్ఞాన వాదన అది కూడా ఉండకుండా తొలగిపోవుదని మరికొందరు శూన్యవాదులు చెప్తూ చెప్తారు అవిజ్ఞానము కూడా సంవృతి అవిద్య యొక్క కాయ్యమని ఎప్పుడు కూడా విజ్ఞానం ఉన్నది కదా అది నిత్య శూన్యమే సత్యమే అని ఇప్పుడు ఘటము యొక్క జ్ఞానం కలుగుతోంది కదా ఘట జ్ఞానం ఉన్నది ఘట జ్ఞానం కలుగుతుంటే ఘటన ఎందుకు సత్యం కాదు అంటే ఘటము విథ్య మరి ఘట జ్ఞానం ఎందుకు కలిగింది అంటే విక్ష యొక్క జ్ఞానం సత్య జ్ఞానం లాగా ఎందుకు భాజించింది అజ్ఞానము వలన దేనిని మనం అజ్ఞానం దానిని బౌద్ధులు సంవృతి అని అంటారు ఇప్పుడు మీకు రజ్జువు ఉండగా సర్వం ఎందుకు కనపడింది దేని వలన చీకటి వలన కాబట్టి చీకటి రుజువుని కప్పివేసినట్లుగా అజ్ఞానము యథార్థము కప్పివేస్తుంది యథార్థం ఏంటి ఘటపటాది ప్రపంచం ఏది లేదు అది యథార్థం కానీ అజ్ఞానం వల్ల ఉన్నట్లు కలపండి కాబట్టి ఘటపటాది ప్రపంచము మనం అజ్ఞాన కల్పితము అంటారు సంస్కృతి వైద్యం అలాంతలో చూసిన సాంత సంవృతి నుండి పుట్టింది మనం సర్వం ఎక్కడి నుంచి పుట్టిందండి అక్కడ ఉన్నది త్రాగు సర్వం చూసేది ఈ సత్వం ఎక్కడి పుట్టింది మీ అజ్ఞానం నుంచి పుట్టింది త్రాగు అనే జ్ఞానం లేకపోకూడదు దాని దగ్గర జ్ఞానం అజ్ఞానం నుంచి సత్వం పుట్టింది కాబట్టి జగత్తు అనేది ఎక్కడి నుంచి పుట్టితోంది మీకు అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి జగత్తును ఎలా వర్ణించవచ్చు అజ్ఞాన కల్పికరమే అని దాని మీద బౌద్ధులు ఏమంటారంటే సామృతము జగత్తు సామృతము మరి తత్వమేది విజ్ఞానము తత్వము అది క్షీణతము అని వాడు చెప్పి తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆయాసంతో మంచినీళ్ళు జరిగేదని కూర్చుంటాడు అప్పుడు శూన్యవాదే వేస్తాడు లేదు వాడు ఏమంటాడంటే సాము అసత్యమైన జగత్తు ఎందుకు తెలిసిందో చెప్పు అంటే సామూతన జి అజ్ఞానం వల్ల తెలుస్తుంది లేనిది కూడా ఉన్నట్లుగా అజ్ఞానం వల్ల తెలుస్తుంది అజ్ఞానస్తే జో హోతాయ్ ఓ అసలునేతాయి అజ్ఞానం వల్ల ఏది ఉన్నట్లుగా కనబడుతుందో అది ఉండదు కాబట్టి యథార్థముగా జగత్తు అజ్ఞానం వల్ల కాబట్టి జగత్తు సాముడుతాము అదే కదా నువ్వు చెప్పింది ఓకే జగత్తు సాము గుర్తాము మరి విజ్ఞానం ఏమిటంటావు తత్వం నో తత్వముతావు మరి ఏంటి విజ్ఞానము సాము మూడతాము సో నువ్వు జగత్తుకి బెబ్బే అంటే మేము విజ్ఞానానికి కూడా దెబ్బే ఈ దెబ్బే ఏంటో తెలిసే ఉంటుంది నేను చెప్పాను ఎలాగంటారు ఒక కేసులో చెప్పుకున్నాడు ఆ కేసులోంచి వాడిని బయటపడేయాలి లాయర్ కాలు కొట్టుకున్నాడు లాయర్ చెప్పాడు అపోజిషన్ ప్రాసిక్యూషన్ కూడా ఏది జరిగినా బెర్డేయని అప్పుడు జడ్జి గారు మళ్ళీ అభివృద్ధి ఆయన కూడా బెర్దే అని చెప్పారు ఆ తర్వాత సైనా చూద్దాం సరే వీళ్ళు వేరు ఎలా నువ్వు ఆ కొట్ల ఆ దుమ్మీలో నువ్వు ఉన్నావా లేదా బెర్దే నీ చేతిలో లాఠీ ఉన్నా లేదా బెర్దే ఆ లాఠీతోటి నువ్వు ఇతర పక్షం వాడిని కొట్టేవా లేదా అప్పుడు ఆ ప్రాసిక్యూటర్ ఉన్నాడు నా వల్ల కాదని బాబు ఈ విట్నెస్ ప్రాసిక్యూట్ చేయవాళ్ళు దాదాపు పెట్టి ఉన్నాడు ఇప్పుడు జడ్జి ఎంత అడిగిందానికి అలా బిర్దేర్చడానికి సరిగ్గా సమాధానం చెప్పబోయేది అని అడిగాడు అంటే బెర్దే అప్పుడు ఈ జడ్జి ఎడ్జ్ చేసినట్లయితే ముందుకెక్కి ఈ కేసు డిస్మిస్ చేసే ఇంతే కష్టంగా బయటకు వచ్చాను హ్యాపీ మీ కేసు నేను ఎగ్జిం చేయడా జైలు పోవాల్సిన వాళ్ళ కేసు డిస్మిస్ అయిపోయింది హ్యాపీ నా సీజింగ్ మూవ్ అనే డిబేట్ వాళ్ళకి బెల్ప్ అది బెల్ప్ ఈ విజ్ఞానవాది జగత్తుకి బెర్వే అన్నాడు విజ్ఞానమే తత్వము అప్పుడు శూన్యవాదేమున్నాడంటే ఈ విజ్ఞానము కూడా బెర్వే సా ఆ విజ్ఞానము కూడా సంవృతి యొక్క కార్యముని సమృద్ధి అంటే అవిద్య గ్రాహ్య గ్రాహకములనే రెండు అంశముల నుండి వినరిముక్తమై ఘట పటాది బాహ్య అది కూడా శూన్యమే యోగుందని మాధ్యమికులు చెప్తారు మాధ్యమికులు అంటే బౌద్ధులలోని ఇంకో తెగ శూన్యవాదులే నాగార్జునుడు మాధ్యమికుడు అంటే దాంట్లో కూడా చాలా వెరైటీ ఉంటుంది మాధ్యమికుడే నాగార్జునుడు క్షేత్ర విజ్ఞానాలను అనుకున్నా మనకి దాంట్లో ఉండే డీటెయిల్డ్ మనకి తెలీదు ఈ మనకు చరణం అక్కడ ఆర్గ్యుమెంట్ ఎక్కడ తెలుసు బుద్ధి ముందు ఘట జ్ఞానం ఉంది కదా అంటే మరి రెండు ఉన్నట్టు అయింది కదా బుద్ధి తెలుసు తెలుసుకునేది ఘటం తెలియబడేది రెండు ఉన్నట్టు మరి విజ్ఞానం ఒక్కటే తక్కువ చెప్తావు అంటే విజ్ఞానం వాడు ఏమంటాడు విజ్ఞానం ఒక్కటే తత్వము అదియే ఘటాధ్యాకారమును పొంది గ్రాహ్యముగా అదియే గ్రాహకముగా భాషిస్తోంది అంటే రెండు ఉన్నట్లు అనిపించిన చోట ఉన్నది ఏమిటి ఒకటే అవునా శూన్యం ఏమంటాడంటే ఒకటి ఉన్నదనిపించిన చోట యథార్థంగా ఉన్నది శూన్యమే అందుకే అదేదో క్షణికం నువ్వు అమ్మే అనుకున్నావు కాబట్టి ఆ విజ్ఞానం క్షణికం అంటారు ఇంకా క్షణిక విజ్ఞానానికి శూన్యానికి ఎంత దూరం అండి ఒక్క టెప్ అంటే అర్థం ఎక్కడ తెలిసిన నేను కూర్చుంటే ఘటపటాల నువ్వు స్మృతికి వస్తున్నాయి ఆ ఘటపటాలను స్మరించే బుద్ధి అయితే అబుద్ధి కదులుతూ ఉన్నది ఇంతవరకు ఎవరికి పేచీ లేని వ్యవహారం ఇంక పేచి పేచీ ప్రారంభం ఆ ఘటపటరాజు నిత్యా అక్కడి నుంచి పేజీ ప్రారంభం అవుతుంది కదా ఆ విజ్ఞానం కూడా నిత్య అంటే ఏమైపోయినప్పటికీ మేటం ఈజ్ రిజెక్టెడ్ మైండ్ ఈజ్ రిజెక్టెడ్ మేటకు పోయింది మైండ్ పోయింది ఇంకేమి లేదు అంటాడు హోమ్ ఇంకేం మిగలలేదని చెప్పే చైతన్యం మిగిలిందిరా బాబు అది మిగలకూడే అది ఉండబట్టేది చెప్పడం అనేది సిద్ధిస్తోంది మైండ్ దాట్ మ్యాటర్ అది మూత అల్లియాలని చెప్పేటువంటి ఒక వెలుగు అది మిగిలింది అది నువ్వే తత్వం అంటే వాడే ఉంటాడో చూసినా నేను లేను నేను లేకపోవడం నీకు తలకాయ నువ్వే తత్వం వస్తుంది నేను లేను మరి నేను లేకుండా నేను అనే అనుభవం ఎలాగలిగింది ఘటం లేకుండా ఘటం అనే అనుభవం ఇలాగలిగింది విజ్ఞానం లేకుండా విజ్ఞానం ఉన్నదనే అనుభవం ఎలాగలిగింది నువ్వు ఇల్లంటే కాబట్టి చెప్పబో మాకు నేను వాళ్ళే అంటే చేతలేని వాళ్ళు ఏంటారు కాబట్టి నేను నేననే అనుభవం కలుగుతుంది అని వాళ్ళు శూన్యం నుంచి పుట్టింది సర్వము సర్పం అక్కడి నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి సర్పం పుట్టగలేండి శూన్యం నుంచి జగత్తు పుట్టలేట మేము మాట్లాడతాం కానీ వాళ్ళు దాన్ని చాలా బలంగా ప్రతిపాదిస్తాం శంకర్లు మీరు అన్ని అంగీకరిస్తాం శూన్యాన్ని మాత్రమే ఘనం అంగీకరించారు శూన్యాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఎందుకంటే శూన్యము సత్యము అని అంగీకరించాలి అంటే సాక్షి చైతన్యం ఉండాలి శూన్యము సత్యము అని అంగీకరించేది ఎవరు శూన్యం అంగీకరించరు శూన్యము సత్యము అని శూన్యం అంగీకరిస్తుందా ఓ మహాత్ముడు రాశారు నథింగ్ శూన్యం అంటే నథింగ్ హౌ కెన్ నథింగ్ నెస్ నేనే సత్యము అని శూన్యం వచ్చి మేము ముందుకు వచ్చి చెప్పాలి అది మాత్రం అంగీకారం కాదు శూన్యం వచ్చి నేనే సత్యము అని చెప్తుందా ఒకవేళ శూన్యం వచ్చి నేనే సత్యము అని చెప్పి ననుకోండి అది శూన్యమవుతుందా శూన్యము వంటి దానికోవాలి శూన్యం మాత్రం కాదు శూన్యపులాం దాని మనకి శృతిగీతంలో వచ్చింది శ్లోకంలో శూన్యము వంటిది అవుతుంది కానీ శూన్యం మాత్రం కాదు ఆత్మ ఆత్మ శూన్యము వంటిది శూన్యం మాత్రం కాదు అని శంకర్ల చెప్పారు ఇప్పుడు శంకర్లు వీళ్ళ మాటలన్నీ చెప్పి ఇన్ని రకాలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఒకళ్ళు ఇలా అంటారు ఒకళ్ళు అని ఆ బౌద్ధలలో ఉండే చెప్పి వాళ్ళలోనే అనేక రకాలు మీరు క్షణిక విజ్ఞానవాది అనే అంటూనే దాంట్లో మూడు నాలుగు రకాలు ఉంటారు ఎందుకంటే బౌద్ధులు ఇదొక వర్గీకరణ ఏంటంటే యోగాచారలు మాధ్యమికులు శూన్య ఇది ఒక వర్గీకరణ ఇంకో వర్గీకరణ ఉన్నది మహాయానము అని ఇంకో వర్గీకరణ అది రెండు ఇది నాలుగు అనుకోండి మొత్తం ఎనిమిది సగలు అవుతాయి నాలుగు గుళ్ళు ఎనిమిది తెగలు ఇంకో వర్గీ టిబిటన్ బుద్ధిజం చైనీస్ బుద్ధిజం వియట్రమీస్ బుద్ధిజం సింహ బుద్ధిజం అని ఇంకొక వర్గీకరణ ఉంది ఇప్పుడు లంకావతార సూత్రములో ఉండేది అంటే శ్రీలంకలో అవతరించి ఆ బుద్ధుడు సూత్రాలలో చెప్పాడు అంటే లంకన్ బుద్ధిజం అవుతుంది టిబిటన్ బుద్ధిజం వీటన్నిటికంటే భేదంగా ఉంటుంది ఏవో కొన్ని భేదాలు ఉంటాయి కాబట్టి ఎన్ని తెగలు ఉన్నాయో చూడండి అదే శరీర విజ్ఞాన వాళ్ళలో మీకు చెడు తిన్న నువ్యాన్స్ ఇస్తుంటే బోల్డెన్ తెగలు ఉంటాయి ఇంకేతనే శంకరులు కేచీక కేచీక కేచీక అని చెప్తున్నారు ఇప్పుడు శంకరులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సర్వాహా కల్పనా బుద్ధి విజ్ఞానాల వ్యతిరిక్త ఆత్మజ్యోతిషవాగస్ ప్రతిపక్షభూతా వైదికాలంటే ఇవన్నీ కల్పనలు ఈ కల్పనలన్నీ ఎలా ఉన్నాయంటే బుద్ధి అది విజ్ఞానం యొక్క సోర్స్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆ బుద్ధి విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తే ఆత్మచైతన్యము వెలుగు ఆత్మజ్యోతి బుద్ధి విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ బుద్ధి విజ్ఞానం కంటే వ్యతిరిక్తంగా ఉంటుంది ఇందాక ఘటాన్ని ప్రకాశింపజేసే బుద్ధి ఘట జ్ఞానం కంటే వ్యతిరిక్తముగా లేదు అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ వ్యతిరిక్తంగా ఉంటుంది బుద్ధి విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ బుద్ధి కంటే వ్యతిరిక్తంగా ఉంటుంది ఆత్మజ్యోతి అటువంటి ఆత్మజ్యోతిని త్రోషిచ్చే వాదములు ఇవన్నీ కూడా ఈ వాదములు అనేవి కూడా వైదికములు కావు బుద్ధుడు వైదికుడే బుద్ధుడు వేదానికి విరుద్ధంగా చెప్పలేదు కానీ బౌద్ధ తెగలన్నీ కూడా వేదానికి విరుద్ధంగా ఆత్మచైతన్యాన్ని తిరస్కరించినవి ఇవి వైదికములు కావు అంటే వేదములు చెప్పినవి చెప్పలేదు వేదంలో చెప్పినవంటే అర్థం వేదంలో చెప్పినవి వైదికము కావాలంటే వేదంలో చెప్పిన దానికి విరుద్ధములు ఓకే వేదంలో చెప్పిన దానికి విరుద్ధములు అనగానే అంటే ఏమిటండి అని అడిగేటనుకోండి అంటే వేదిక్ న్యూమరాలజీకి విరుద్ధము అంటారు వేదిక్ ఎలస్ట్రాలజీకి విరుద్ధమని ఇంకోటెంట్ వేదిక్ మ్యాథమాటిక్స్ కి విరుద్ధమని ఇంపార్టెంట్ ఇవన్నీ వేదికేవి కాదండి శంకరులు వేదిక అన్నారంటే ఆయన వేదిక వీళ్ళనే వేదిక కాదు ఆయన వేదిక ఏమిటంటే వైదిక సాహిత్యంలో ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి అది మోక్షమునకు సాధనముగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాయి అది వైదికము అంటే దానికి విరుద్ధం అంతేగాని మా వేదిక ఆస్ట్రాలజీ మా వేదిక న్యూమరాలజీ అన్ని వేదికే వేదిక జమాలజీ కూడా ఇటు ఉండే ఉంటుంది అన్ని వేదికే అన్ని వేదికే ఆత్మశాస్త్రం అక్కడ నుండి చిన్న కదా మీకు వచ్చినట్లే అన్ని వేదికే కాబట్టి అలాగా మీరు స్వీకరించడం వైదికము ఉపనిషత్తులలో ఆత్మ జ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి భాగము అదే అభిప్రాయం అది ఆత్మజ్యోతిని ఘోషిస్తుంది పైగా ఈ ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహం చేత మానవుడు మోక్షాన్ని పొందగలుగుతారు మనము ఈ ఆత్మజ్యోతి అదియే నేను అది బుద్ధికల్లి వ్యతిరికము అని తెలుసుకునటం ద్వారా శ్రేయస్సు అంటే మోక్షానికి అది మార్గము దానిని ఈ బౌద్ధవాదములన్నీ వేల విరుద్ధము ఇక బౌద్ధులలో ఒక తెగ ఉన్నది వాళ్ళు ఏమంటారంటే ఘటము సత్యము రెండవ తెగ ఘటము మిచ్చ జ్ఞానమును ఇచ్చే విజ్ఞానము మాత్రమే సత్యము మూడవ తెగ విజ్ఞానం కూడా మిచ్చే శూన్యము మాత్రమే సత్యము ఇలాగా లెవెల్స్ ఉంటాయి ఇంకో లెవెల్ ఉంది ఫోర్త్ అదేమిటో తెలుసు లోపల విజ్ఞానము బయట ఘటము రెండు సత్యములే ఒక నాలుగే ఇవి నాలుగు త్రాం బాహ్య అర్థి ఈ బౌద్ధులలో ఒక తెగ వాళ్ళు ఏమంటారంటే బాహ్యముందు పదార్థము కాలి అంటే ఘటం సత్యం వీళ్ళకి పేరుంది బాహ్యార్థమలు అంటే బాహ్యము నుండుండే ఘటం సత్యం లోపలుండే విజ్ఞానం నిత్యం మండి అదొక వాదం బాహ్యము అర్థము సత్యము లోపలుండే విజ్ఞానము కూడా సత్యము అది బౌద్ధులలో రెండవ తెగ బాహ్యము నుండే అర్థము మిథ్య విజ్ఞానం మాత్రమే సత్యము అది మూడవ తెగ కూడా మిథ్య శూన్యమే తత్వము అది నాలుగవ దీంట్లో మొదటిచ్చారు ప్రస్తావిస్తున్నారు శంకరులు ఎవరికైతే బాహ్యమందు అర్థము కావదో అంటే జగత్తు సత్యం అన్నమాట దాని ప్రతి ఇచ్చే వాళ్ళని ఉద్దేశించి మేము మాట చెప్పదలుచుకున్నాం అంటే ఇప్పుడు ఈ చెప్పే మాట బౌద్ధులలో ఉండే బాహ్యార్థవాదులను ఉద్దేశించి చెప్తున్నారు ఈ మాట మన ద్వైతులందరికీ అన్వయిస్తుంది ద్వైతులు ఏమని బాహ్యమునందు ఉండే అర్థము సత్యము బాహ్యమునందు ఉండే కాదు బాహ్యమునందు ఉన్నట్లుగా కనబడే సర్వము సత్యము అని చెప్తారు చేసిన వాడు కనబడే మాట అంటే దేవుడు ఉన్నాడంటాడు తప్ప దేవుడు కనబడుతున్నాడంట జగత్తు ఉందంటాడు తప్ప జగత్తు కనబడుతున్నాడు దృశ్యమనే మాట ఉండదు కానీ మీరు సినిమాకి సినిమా ఉంది అంటారా సినిమా కాబడింది అంటారా కబడిందా సినిమాని వెళ్ళి కౌగులించుకుంటారా చూస్తారా చూస్తారు పోలీసు కౌగులించుకోకూడదా అంటే కౌలించుకోవడం అసలు అక్కడ ఉంటేగా ఉంటే కౌగులించుకోవచ్చు ఉంటేగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ ఉన్నారనుకోండి పోలీసులు ఎస్ఖాస్ పెట్టాల్సి ఉంటుంది ఆ కాలూ ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆయన మేలు పడిపోతారు ఆయన గాయంతి ఆయన లేవక్కడే కాబట్టి జగత్తు సత్యము అని ఎవరైతే మాట్లాడుతున్నారో బౌద్ధులలో వాళ్ళ గురించి మేము మాట చెప్తాము ఈ మాట మా రైతులు కూడా వినొచ్చు నేను నా తావతి స్వాత్మాకత్వం ఘటాలే ఘటం సత్యం అంటాం కదా ఓకే అయితే ఘటము తనంత తాముగా ఘటము తదంత తాముగా ప్రకాశించేసి తనను తానే తెలుపులు చేస్తోందంటవా అలా అనవు కదా కనీసం ఆ మాట అయితే అనవు కదా అని అన్నాను ఓకే ఏదో ఆ మాట అంతకే అంతకే సంతోషించాం కాబట్టి ఈ తమను తామైతే అవి ప్రకాశింపలుగలేదు తమ అవస్థితితో ఘటాది కదాటిదతి మన అవభాస్ అయితే అని మీరు ఆలోచించండి పెద్దలు మీరందరూ విద్యావంతులు ఘటము సత్యమని మీరు అన్నారు కదా అంటున్నారు కదా ఘటము సత్యమైతే ఆ ఘటము తన సత్యత్వాన్ని తానే ప్రకటించాల్సి ఉంటుంది అది బుద్ధి మీద ఎందుకు ఆధారపడుతుంది కాబట్టి మనం ఆలోచించాలి ఉదాహరణకి చీకట్లో కూర్చుందనుకోండి ఘటం అది సత్యమైతే ఘటము యొక్క జ్ఞానం మనకు కలగద్దా మరి అది సత్యమైనప్పుడు సత్యం అంటే అలా ఉండాలి ఉండాలి తెలిస్తే సత్యమవుతుంది తప్ప కాబట్టి సత్యమైతే చీకట్లో కూర్చొని ఉన్న ఘటము తనల్ని తానైతే ప్రకాశింపజేయటలేదు కాబట్టి కూడా చిద్ వ్యతిరిక్తమైన సత్తుని ఒప్పకు స్వతంత్రమైన సత్తుని ఒప్పటి అంగీకరించం చిత్తు చేత ప్రకాశింపజేయబడే సత్తే ఉంటుంది కాబట్టి ఘటమైతే సత్యానికి వీలు లేదు ఎందుకంటే తర్వాత ప్రకాశింపజేయటం కదా అది మీరు అర్థం చేసుకోండి దేవుడు గుడిలో దేవుడు ఉన్నాడు ఎప్పుడున్నాడండి భక్తులందరూ వెళ్ళి దేవుడు దేవుడు దండాలు పెడితే లేకపోతే అన్ని అర్థం చేసుకోవాలి తిరుపతి మహిమ గడ క్షేత్రము ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది భక్తులే వచ్చింది భక్తుల్ని మైనస్ చేసేస్తే ఏం మహిమ ఉన్నది మహిమ మాట దేవుడు దేవుడే సమస్యలో పడతారు కాబట్టి ఘటము నేను ఘటాన్ని దేవుడికి అప్లై చేశాను నోట్ మైండెడ్ సో ఘటమైతే తనని తానేమీ ప్రకాశింపజేయటం కాబట్టి దేవుడు విగ్రహంలో ఉన్నాడా విగ్రహాన్ని చూస్తే కంతులో ఉన్నాడు అంటే చక్షుషష్ఠుహ ఉన్నారు ఉపనిషదులు దేవుడే దేవుడు దేవుడు ఏ జెండే అడిగితే చక్షుషష్ఠు ఉన్న దేవుని కన్ను చూడాలి ఆ కన్నును వెనక్కాలంటే వెలుగు ప్రకాశంపజేయాలి ఆ వెలుగు దేవుడు అంటావా ఉండేది దేవుడు ముందు వెలుగు లేవుడని తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ వెలుగు కంటే కన్ను వేరే ఆ కన్ను కంటే ఆ దేవుడు వేరే లేడు తర్వాత అంతా అని తర్వాత తెలుసు ముందు ఆధ్యాత్మంలో గెలిచిస్తా మంచిది కంబ్యాక్ ఘటమైతే తనని తానే ప్రకాశింపజేసుకోవటం లేదు ప్రదీపాలోక సంయోగేనకు నియమేన ఇవ అవభాష్యమానో దృష్టం తనంతో తానే ప్రకాశించట్లేదు అని మొత్తానికి దీపం వెలిగిస్తే ప్రకాశిస్తాం కాబట్టి ఘటం అనేది వెళ్ళీ లేదు స్వతంత్రమైన ఘటం అనేది ఏది లేదు ఏముందంటే కాలోకో ఘటే ఉంది అంటే దీపపు కాంతిలో ప్రకాశించే ఘటన ఉంది తప్ప స్వతంత్రమైన ఘటము దీపపు కాంతితో సంబంధం లేని ఘటము తనంతదానుగా ప్రకాశించే ఘటం అనేది ఏది లేదు ఓకే సంశ్లిష్ట అన్యత్వమేవా ఇప్పుడు దీపకాంతి ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది ఎలా ప్రకాశింపజేస్తోంది ఆ కాంతి వెళ్ళి ఘటం మీద పడి ఘటాన్ని వెళ్ళి కౌగులించుకుంది ఆ కాంతి ఆ విధంగా ప్రకాశింపజేస్తుంది సపోజ్ కాంతి ఘటాన్ని కొంచెం దూరంలో ఆగిపోయిందనుకోండి మళ్ళీ ఘటం మనకు ప్రకాశిస్తుంది కాబట్టి కాంతి ఘతమును కౌగులిస్తోంది అంటే కలుసుకుంటున్నాయి బాగా దగ్గరగా ఘటము కాంతి కలుసుకున్నాయి అప్పుడే ఘటం ప్రకాశించుకో అలా కలిసినప్పటికీ ఘటము ఘటమే కాంతి కాంతియే రెండు బాగా దగ్గరగా కలిసిపోయి కాబట్టి ఇంకా ఘటము వేరు కాంతి వేరు అనే మాట లేదు అక్కడ ఒకటే తత్వం ఉంది అనే మాట ఒక్కము రెండు ఎంత దగ్గరగా కలుసుకున్నప్పటికీ న్ని ప్రకాశింపజేసుకున్న కాంతి కంటే అంతే తప్ప రెండు కలిపి ముద్దపున విశ్లేషే విశేషదర్శనా సెంట్ర ఏమంటున్నారంటే పూర్వం నూతులో నీళ్లు తోడుకోవడానికి ఘటానికి తాడు కట్టి తోడుకునేవాళ్ళు ఏమంటే ఘటానికి తాడు కట్టి తోడుకుని తాడు ఇలా తగ్గిస్తారు నీళ్ళు తోడుకుని తర్వాత తాడు తీసేసి గొడవ మీద ఘటంతో నీళ్లు కట్టి మళ్ళీ ఆ నీళ్లు లోపల పోసుకొచ్చి మళ్లీ వచ్చి తాగు తగిలించి నీళ్లు తోడుకుని మళ్లీ తాడు తీసేసి ఘట కాబట్టి ఘటానికి తాడుకి ఎంత దగ్గరగా కౌదులి వేసిన ఎన్నిసార్లు కౌదులు వేసినా ప్రతిసారి మళ్ళీ వెరదీసేసుకున్నారు కదా కాబట్టి తాడు తాడే ఘటము ఘటమే అలాగే గదిలో ఘటం ఉన్నది దీపం వేశారు ఘటం కనపడింది ఘటం అంటే తాడు యొక్క ఘటం కనపడింది దీపం ఆపిశారు ఘటం కనపడటం లేదు దీపం వేశారు ఘటం కనపడింది దీపము ఘటాన్ని కౌగలించినప్పుడు ఘటం ప్రకాశిస్తుంది ఆ కౌగులిని మీద విడగొట్టినప్పుడు దీపం ఘటం ప్రకాశించట్లేదు త్రాని ఘటాన్ని కట్టి మళ్ళీ విడదీసే శక్తిగానే కాంతిని ఘటం మీద పెట్టి మళ్ళీ లాగేసుకున్నట్లుగా మీకు కనబడుతోంది కదా త్రాడు ఘటము ఒకటే అని మీరు చెప్పలేదు ఘటము ఘటమే త్రాడు త్రాడే త్రాడు ఘటాన్ని కౌగులించినప్పటికీ ఘటము కంటే వ్యతిరేక్తంగానే ఉంటుంది అదేవిధంగా ప్రకాశము ఘటము కంటే వ్యతిరేక్తంగానే ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్ బుద్ధి కంటే ఆత్మ వ్యతిరేకంగానే ఉంటుంది అని అభిప్రాయంతో ఆయన మీద దృష్టాంతాన్ని చెప్తున్నాం ఓకే తర్వాత దీని మీద ఆర్గ్యుమెంట్ అంటే అసలు ఆత్మరంధ తర్వాత చూద్దాం ముందు త్రాడు ఘటము విలుగు ఘటం దగ్గరే అధ్యక్ష నను ప్రదీప ఆత్మ అవభాస దృష్ట ది ఘటాధిపతి నదీ ప్రశంగా ప్రకాశాంతరం ఉపాదే లంకిత చూడండి దీపము తనల్ని తానే ప్రకాశింపజేసుకుంటోంది అనేది మనకి లోకంలో అందరికీ అనుభవంలో ఉన్నది కాబట్టి ఘటము తనని తాను ప్రకాశింపజేసుకోలేదు కనుక దీపము దాన్ని ప్రకాశింపజేయాలి కానీ దీపం దగ్గరికి వచ్చేప్పటికీ ఘతము వల్లే మరి ఒక దీపము యొక్క ప్రకాశము దీపము అపేక్షించుకలేదు మీరు ఎవరినైనా లోకంలో ఉన్నవాళ్ళని అడగండి ఘటాన్ని చూడడానికి ఏం కావాలండి వెలుగు కావాలి వెలుగు దీపం కావాలి దీపాన్ని చూడడానికి ఏం కావాలండి ఇంకో దీపం కావాలి అంటారా అనుకో అంతేకాదు ఘటం ఎక్కడరా కనపట్టలేదు అని లౌకికుడు ఏం చేస్తాడు నువ్వు దీపం వెలిగించి పట్టుకొస్తాడు ఏమండి ఎలా ఇందాక నువ్వు దీపం వెలిగించి పెట్టావు కదా ఆ వెలిగించి పెట్టే దీపం ఎక్కడరా అని ఇంకో దీపం దీపం అంటే ఆగిపోయే దీపం కాదు వెలుగుతున్న దీపం ఘటం ఎక్కడరా అని దీపం పట్టుకొస్తాడు తప్ప దీపం ఎక్కడరా అని దీపం పట్టుకొస్తాడా పట్టుకురా కాబట్టి ఘటము స్వయం ప్రకాశము కాదు దీపము స్వయం ప్రకాశము తస్మాత్ ప్రదీపత్ ప్రకాశయ కాబట్టి దీపం మటికి తనని తాను ప్రకాశింపజేస్తూ ఉన్నది అంటే ఈ పొర మీ అభిప్రాయం ఏమో తెలుసు మీ అభిప్రాయం ఏంటంటే బుద్ధి తనకు తానే ప్రకాశిస్తుంది దీనికోసం వేరే ఆత్మ చైతన్యం అక్కర్లేదు వాడలేదు ఆర్గ్యుమెంట్గా ఒప్పుకో ఆయన అక్కడే చూంచేస్తున్నారు కాబట్టి దీపం ధనంతతను ప్రకాశించ ప్రకాశిస్తోందా కన్ను ప్రకాశింపజేస్తోందా దేవుడు అనుకుంటున్నారు లేదు గతము ధనంతతను ప్రకాశింప ప్రకాశించటం లేదు దీపం ప్రకాశింపజేసింది దీపం ధనంతతాను ప్రకాశిస్తోందా ఎవరు చెప్పేదండి దీపం ధనంతతని ప్రకాశింపట్లేదు ఆత్మ చైతన్యం పడాలి దాని మీద అప్పుడే ప్రకాశిస్తుంది నేను యాంటిసిపేట్ చేస్తే చూద్దాము అంటారు అవభాష్యత్వా అవిశేషం అంటే తేడా లేదు దీంట్లో సంగ్రహవర్శం దీంట్లో తేడా లేదో తెలుస్తున్నా ఘటనల్లో అయితే అవభాష్యము దీపము కూడా అదేవిధంగా అవభాష్యమే అవభాష్యము ప్రకాశంపజే వదీ అనే అంశంలో దీపానికి ఘటానికి ఎపి ప్రదీప అన్యస్ అవభాసక వయ అవభాషాత్మక తాసి వ్యతిరిక్తైతనభావం నవ్యరీటిపదేవా కాబట్టి ఘటము ఒకప్పుడు దీపము చేత ప్రకాశిపడే నిలబడి ఒకప్పుడు దీపం యొక్క ప్రేమ దీపం యొక్క ఆవశ్యకత లేకుండా స్వయంగా ప్రకాశించడం అనే పరిస్థితి మీద లేదు లేదు అక్కడ వ్యభిచారం లేదు ఎలాగా ఘటము సరం దీపము చేత ప్రకాశింపడేతోంది వ్యభిచారము లేదు అదేవిధంగా దీపము స్వరం చైతన్యం చేత ప్రకాశింపడుతోందే తప్ప వ్యభిచారం లేదు ఓకే ఎలా అయితే దీపము ఇతరమైన ఘటమును ప్రకాశింపజేస్తోంది ఎందుకని స్వయముగా ప్రకాశ రూపమే కనుక అంటే మెరుగుది అది స్వయంగా మెరుగు కాబట్టి ఇతరమైన ఘటనల్ని ప్రకాశింపజేస్తోంది అదేవిధంగా అయినప్పటికీ స్వయముగా మెరుగే అయినప్పటికీ ఆ దీపము కంటే వ్యతిరిక్తంగా అంటే సెపరేట్ గా ఉన్నటువంటి చైతన్యం చేత మాత్రం ఈ దీపము ప్రకాశింపజేయబోతూనే మీకు అనుభవాల్సి వస్తోంది తప్ప చైతన్య ప్రకాశం లేని దీపం ఎప్పుడైనా ఎక్కడైనా మీకుందా మళ్ళీ ఘటాదివలేవ నైతి ఘట దీపము యొక్క ప్రకాశము లేకుండా స్వయంగా ప్రకాశించే ఘటన ఎలాగైతే లేనే లేదు అదేవిధంగా చైతన్యం యొక్క ప్రకాశము లేకుండా స్వయంగా ప్రకాశించే దీపము లేకుండా లేదు ఎలా ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు దీని బట్టి ఏం కంక్లూడ్ చేస్తానో తెలుసునండి దీని బట్టి ఏం కంక్లూడ్ చేస్తారంటే ఘటాన్ని ప్రకాశింపజేసే దీపము దీపాన్ని ప్రకాశింపజేసే చైతన్యాన్ని అపేక్షిస్తుంది అలాగే ఘటాన్ని తెలుసుకునే బుద్ధి బుద్ధిని తెలుసుకునే చైతన్యాన్ని అపేక్షిస్తుంది బుద్ధి దీపము బయటకు వచ్చిన దీపానికి లోపలికి వచ్చిన దీపానికి ఏమి తేడా లేదు బుద్ధి దీపం ఆ దీపాన్ని వెలుగు ఆత్మచైతన్యము ఉంది తీరు వ్యతిరేకం ఉండదు దానికి ఒకప్పుడు ఉంటుంది ఒకొక్కడు ఉండదు అలాంటి పరిస్థితి లేదు చూడండి యదా ఏమం అంటే ఇది ఎప్పుడు ఉండగా తదా అప్పుడు వ్యతిరిస్తావ్యత్వం అంటే ఆ ప్రదీపము దీపము తనకంటే వ్యతిరిస్తమైన ఆత్మచైతన్యం చేత ప్రకాశిపేయమును అనే విషయంలో అవశ్యం భావి అది తప్పనిసరి నిర్ణయం అవుతున్నది నేను తెలుగు చూడండి ఎందుకంటే ప్రకాశింపే కొంత అనే అంశంలో ఘటపటాలకు మళ్ళీ దీపములకు తేరాలేదు దీపము తనంత తానుగా ప్రకాశమే స్వరూపముగా కలిగి కనుక ఇతరము అంటే ఘటాదులను ప్రకాశింపజేయుననేది యథార్థమే అయినా ఎలాగైతే ఘటపటాదులను స్ఫురింపజేసే చైతన్యము వాటికంటే విలక్షణమైనదో అదేవిధంగా దీపాధులు కూడా తమకంటే విలక్షణమైన ఆత్మ చైతన్యము చేఫురింపజేయబడుతున్నది అంటే ఘటాధివలేవ ఇప్పుడు ఘటమున్నది ఘటమును తెలుసుకునే వెలుగు ఆత్మ చైతన్యము ఘటము కంటే అలాగే ఈ దీపమును తెలుసుకునేటువంటి చైతన్యము కూడా దీపము కంటే విలక్షణమే అలాగే బుద్ధిని తెలుసుకునే వెలుగు కూడా బుద్ధి కంటే విలక్షణమే అని అవసరిస్తున్నారని అది దారి ఈ అంటే చైతన్యము చే స్ఫురింపజేయవుట అనే అంశములో దీపమునకు ఘటపటాలునకు తేడా లేదు ఏమంటాయి ఈ విధముగా దీపము కూడా ఆత్మ చైతన్యము చే ఘటమైన దీపమైన బుద్ధిమైన తమ కంటే విలక్షణము ఆత్మజ్యోతికే స్పరింపజేయము కలిపే తప్ప అని తెలుగులో దాన్ని చాలా విలక్షణ విదధించేదాం అక్కడ ఏమిటంటే వ్యతిరిక్తవాత్వం అనేది నిజాత యేవం తదా వ్యతిరిక్తవాత్వం అవశ్యం భావి వ్యతిరిక్తము చేత ప్రకాశింపదేట అనేది తప్పనిసరి ఘటమైతే వ్యతిరిక్తమైన దీపము చేత దీపమైతే వ్యతిరిక్తమైన బుద్ధి చేత బుద్ధి అయితే వ్యతిరిక్తమైన ఆత్మచేత ఇవన్నీ కూడా వ్యతిరిక్తమైన ఆత్మచేత ప్రకాశింపదేనగో ఉంటాయి ఇది తప్పనిసరి కాబట్టి ఎక్కడైనా సరే తెలియబడుతోంది అంటే దానిని తెలుపు చేసే తెలివి దానికంటే విలక్షణముగా ఉండి తీరుము మీకు బుద్ధి తెలుస్తోందా లేదా తెలుస్తోంది నా బుద్ధి మంద బుద్ధి అని నాకు నాకు నిన్న రాత్రి బుద్ధి యొక్క చలనం వల్ల నిద్రపట్టలేదని నీకు హోడనాడు వారికి తెలిసింది కదా నీ బుద్ధి నీకు తెలుస్తోంది అంటే ఆ బుద్ధి కంటే వ్యతిరిక్తమైన ఒక వెలుగు ఉండి తీరాలి అంతేకాని ఆ బుద్ధే తనంత తానే తనను తానే తెలిసేసుకుంటోంది అనే మాట అంగీకారం కాదు బుద్ధిని దీపంతో పోలుస్తాం దీపం తనంత తానే ప్రకాశిస్తాం కదా కారతృతాన్ని ప్రకాశిస్తోంది విత్ రిఫరెన్స్ కు ఘటం బట్ విత్ రిఫరెన్స్ కు చైతన్యం అని తెలియబడేదే అవుతోంది కాబట్టి ఘటము కావచ్చు దీపము కావచ్చు బుద్ధి కావచ్చు ఏదైనా కూడా తమ కంటే వ్యతిరిక్తమైన చైతన్యం ప్రకాశించే ప్రకాశింపజేయబడిదే అనేది తిరుగులేని సత్యము నిన్న గొప్పపక్షం అక్కడే ఘట చైతన్యామ భాష్యే అం ఆలోకారేక్ష నేం ప్రదీప ఆలోరేక్షుడు ఘటము దీపము బుద్ధి అన్నింటినీ ఒకే గాత కట్టేసారు గుర్రాన్ని దానిని కట్టేసినట్టుగాను అది బాగోలేదు ఘటానికైతే దీపం ఉంటే తప్ప ఘటమును చైతన్యం ప్రకాశింపజేస్తోందనే మాట సత్యమే చైతన్యమే కాటాన్ని ప్రకాశింపజేసేది సత్యమే కానీ చైతన్యం చేత ప్రకాశింపజేయబడే ఘటము కూడా అలా కాదు ఘటము చైతన్యం చేత అయినప్పటికీ దీపమును అపేక్షిస్తోంది దీపం లేకుండా చైతన్యాన్ని ప్రకాశించేటట్లో ఘటం ఉంది చైతన్యం ప్రకాశింపేసింది లేదు చైతన్యం జయలు ప్రకాశింప చేయబడేది అయినప్పటికీ దీపాన్ని అపేక్షిస్తోంది కానీ దీపము చైతన్యం జయలు ప్రకాశింప చేయబడేది అయినప్పటికీ ఇంకో దీపాన్ని అపేక్షించట్లేదు కాబట్టి అన్ని చైతన్యలు ప్రకాశింపజేయనప్పటికీ ఘటానికి దీపానికి తేడా ఉంది ఘటం దీపాన్ని అపేక్షిస్తోంది దీపం దీపాంతరాన్ని అపేక్షించుటలేదు తస్మాత్ ప్రదీప్యం ఆత్మాటావభాయ కాబట్టి దీపము ఇతరమై ఇతరము చేతరం అంటే ఆత్మచైతన్యం చైతన్య ఇతరమై ఇతర ముంచే ప్రకాశింపజేయబడేది అంటే ఆత్మచైతన్యముచే ప్రకాశింపజేయబడేది అయినప్పటికీ తనను తానే ప్రకాశింపజేస్తోంది ఘటాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది కరెక్టే కదండి మరి ఇప్పుడు సజనయ్య ఆత్మ చైతన్యం దీపాన్ని ప్రకాశింపజేస్తూ ఆ మాట చెప్తూ దీపం ఘటాన్ని ప్రకాశింపజేస్తూ తనను తాను ప్రకాశింపజేస్తోందా లేదా దీపం తనని తాను ప్రకాశింపజేసుకుంటూ ఘటాన్ని ప్రకాశింపజేస్తోందా లేదా దీపం ఇంకో దీపం అక్కర్లేదు కదండి అంటే అర్థం ఏంటి దీపం చూడటానికి ఇంకో దీపం కావాలా అక్కర్లేదు దీపం ప్రకాశించటానికి ఇంకో దీపం కావాలా అక్కర్లేదు కాబట్టి దీపం ఇంకేస్తోంది తనని తానే ప్రకాశింపజేసుకుంటూ ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది ఘటానికి దాంతో మీకు అభ్యంతరం ఏంటి ఘటాన్ని ప్రకాశింపజేస్తూ తనని తానే ప్రకాశింపజేసుకుంటూ ఉన్నదా లేదా దీపం అలాగే బుద్ధి తనని తానే ప్రకాశింపజేసుకుంటూ జగత్తుని ప్రకాశింపజేయవచ్చును అని అర్థమంటే అది అంగీకారం కాదు ఎందుకంటే లేక భావాడండి తనను తాను ప్రకాశింపజేసుకుంటోందా లేక ఇతరం చేత ప్రకాశింపజేయబడుతోందా అనే తేడా ఏమీ లేదు ఇప్పుడు దీపమునే ఇతరం చే ప్రకాశింపజేయబడే ఘటము చైతన్య ప్రకాశంలోనే ప్రకాశిస్తోంది ఇతరము ఇతర ఇంకొక దీపం యొక్క ఆవశ్యకత లేకుండా స్వయంగా ప్రకాశించే దీపము కూడా చైతన్య ప్రకాశంలోనే ప్రకాశిస్తోంది కాబట్టి ఏది పరప్రకాశము చే ప్రకాశ్యమవుతూ ఉన్నది ఏది పరప్రకాశాపేక్ష లేకుండా ప్రకాశిస్తోంది అనే కేడాలతో సంబంధం లేకుండా తర్వము చైతన్య ప్రకాశము చేతనే ప్రకాశించి అని సిద్ధాంతం కాబట్టి నువ్వన్నట్టుగా ఘటానికి దీపానికి తేడా ఉంది నేను సందేహంలో తేడా ఉంది ఘటం అంతా అధ్మానం కాదు దీపం కానీ చైతన్య ప్రకాశ్యము అనే అంశంలో స్వయం ప్రకాశమైన దీపము పరప్రకాశ్యమైన ఘటము తేడా లేదు రెండు ఒకటే ఏ విధానా తేడా లేకుండా రెండు ఒకటే ఒకటి తెలిసినా అవభాష్యత్వం పరప్రకాశ్యమైన ఘటమో అవభాష్యమే స్వయం ప్రకాశమైన ద్వీపము కూడా అవభాష్యమే అదేవిధంగా బుద్ధి చేత తెలియబడే ఘటము ఘటము తెలుసుకునే బుద్ధి కూడా ఆత్మజీతంలో చేతనే ప్రకాశింపడే వారితో ఉంటాయి సిద్ధాంతం అని నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను ఈ సిద్ధాంతాన్ని అదే స్వతస్వరపాల విషయ భావాత్ అనే సంగ్రహ వాక్యాన్ని మళ్ళీ క్లాస్ లో మనం చూద్దాం మళ్లీ క్లాస్ లో మేము చిన్న రీట్యాక్ చెప్పి ఆ సంగ్రహ వాక్యాన్ని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దీనికి తద్వారా పెద్ద జూడో దీన్ని జూడో అని పెట్టుబట్టారు తెలుస్తుంది స్వామి జూడోలో వారు అప్పడాల ఫిలింగ్ సహకరిస్తాను చూసారా అలాగా వాళ్ళు వాడిని మీరు సంగతిస్తూ ఉంటాడు సాగిపిస్తుంటే వాడు మీరు నీళ్ళు పడతాడు మళ్ళీ కూడా అప్పుడారు సాగుస్తున్నట్టుగా సాగి తీసి సాగితీసి వాడిని కింద పడేసి మీరు కలిపి వస్తూ ఉంటాడు ఈ జూరో నడుస్తూ ఉంటుంది ఇంకా చాలా టైం పడుతుంది